భ పర్చన దేవ నీతి మంత్రుల మహానంతుల శక్తి మంత్రుల అది సంపూడే అని విజరాయలున్న మహాదేవ పర్చున్న దేవ మీ కిరుపల చిన్న గుంపుని జ్ఞాపం చేసుకొని నీ ఆత్మ కుంభించండి అలాంటి అబ్బరా పరిచిస్తున్న పరిచి ఆత్మ నడిపించి నా దీవాని ఈ కాలం ఎంతో మంది చూడ దగ్గర ఉన్న విశ్వప్రభ మండలి యశ్వ్రభ ఈ ఒక పని కోసం పెట్టు విశ్వప్రభ అది పని చేస్తాను ప్రభ ఇంకా సరస్వతం నడిపించి అలాడి అనూతన అభిషేకం దయచే నేనేమైన ప్రభువా నిన్ను సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను ఎవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నే విచ్చిన వీనయ్య నేనేమైనా ప్రభువా నిన్న సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక రుద్యావ్యమందు ఏకైక కుమారుని చిందినీవు లేక లేక రుద్యావ్యమందు ఏకైక కుమారుని చిందినీవు ఇచ్చిన నీవే బలి కోరగా నీవే బలి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయిన శరీరముకుల్లిన నాన్నవారే విలివేసిన సర్వము పోయిన శరీరముకుల్లినా నాన్నవారే విలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ప్తులంతా శత్రువులైనా అంత ము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్న శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే yaar pistaanu naamatukaithe bratukuta krishte chaamainaadina kento melu naamatukaithe bratukuta krishte chaamainaadina kento melu nirigo neenu unna nayya రిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను ైగునుమయ్యా నాయసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై నీ దయ వల న్నాను నీ దయమల నేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె శృతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను అలలుయా దేవాని ళంపులు ఆ మూల్యామైన వినాయడా నాయడాకరుసాదాని లచుచున్నది నాయాలనీ కరుణ సర్వసాదాని లచుచున్నది దేవాని తాళంపులు స్తులర్పింతు ప్రభునికునే స్థుతి పాడేదారుృదయముతో స్థుతులర్పింతు ప్రభుని కునే స్థుతి పాడేదారుృదయముతో స్థుతించి వర్ణించి ఘనపరతు స్థుతించి వర్ణించి ఘనపరతు నీవే నా రక్షకుడవని దేవాని తాళంపులు ఆ మూల్యమైన వినాయడా నా ఎడాలీ కరుణ సర్వసాదా నిలచుచున్నది నా ఎడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తాళంపులు మరణూపిలో నుండి కరుణానిలచేనందు రక్షింప మర నామా గూబిలో నుండి నిలచే నన్ను రక్షింప మరణాము నుండి రాక్షింపన మరణి రాక్షింపన నా ప్రాభు బలి ఆయను దేవాని మూల్యమైన వినాయడా నాయడాలని కరుణ సర్వసాదాని లుచున్నది నా ఎడాలని కరుణ సర్వసాదాని లుచున్నది దేవాని తాళంపులు పాపలో కాములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను పాపలో కాములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను ఏసు ప్రాభు శిలువసాహించను ఏసు ప్రాభు శిలువ సాహించిను నాకు తాన జీవము సగా దేవాని తాళంపులు ఆ మూల్యమైన వినయడా నా ఎడాలని కరుణ సర్వసాదాని లచుచున్నది నా ఎడాలని కరుణ సర్వసాదాని లచుచున్నది దేవాని తాళంపులు ఎట్లు మౌనముగా ను ప్రాబు చెల్లింపాక స్తోత్ర గీతము ఎట్లు మౌనాముగా ను ప్రాబు చెల్లింపాక స్తోత్ర గీతము కలమంతా పాడు చుండేద కలమంతా పాడు చుండేదా నీ ప్రేమాపారమైనది దేవాని తాళంపులు ఆ మూల్యమైన వినాయడా యడాలని కరుణ సర్వసాదాని లచుచున్నది నాయడాలని కరుణ సర్వసాదాని లచుచున్నది దేవాని తాళంపులు హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నాకు పరశుద్ర బాబు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడకు దేవా స్తోత్రాలుసాయా ప్రవ్వ ఇంత మమ్మల్ని కాచి కాపాడినారు నైనా ఈ యొక్క ప్రార్థనలో ముందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ఎంతో మంది పొందలేక ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు నైనా కానీ ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించినారు మీ స్వరం వినలాగను ఎందుకంటే ప్రవ్వ మీ స్వరం వినకపోతే మేము చచ్చిన వారమే ప్రవ్వ కాబట్టినైనా మీ స్వరాన్ని వినిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు మా తను మాట్లాడండి జీవం అనుగ్రహించండి ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగుని ప్రకటించేలాగా సహాయపడండి కృపగల తండ్రి స్తోత్రాలనైనా ఇందులో పాల్గొంటున్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని తను ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వారి చుట్టని కంచే అపవాదిని తన మళ్ళీ గర్తిస్తున్నాం ఏ గెట్ అవుట్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్ గెట్ అవుట్ దర్ లైఫ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు మీ యొక్క వాక్యాన్ని జరిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు ఒక క్షణం కూడా ప్రభ మేము జీవించలేము మీ యొక్క పరిశుధాత్మ లేకుండా కాబట్టి నైనా మమ్మల్ని విమోచన వారికి ముద్రించుకున్నందుకు మీకు వదనాలు కనుకరించండి కృప చూపించండి నడిపించండి నైనా నిండు మనసుతో మిమ్మల్ని సేవించాలా ప్రేమించాల ప్రభ మా మనిషిని పరిపాల విధాలుగా పోనీయకుండా దుష్టుడు అనేక పర్యాలు మోసగిస్తుండగా వాటిని మోసాన్ని గుయక్తిని గుర్తిరిగి వాటిని పడగొట్టులాగన ఓ ప్రభావ మీ యొక్క తండ్రి అటువంటి కృప భాగ్యాన్ని మాకు అందాన్ని కరగలించి మహిమనుందండి వాక్యాన్ని గ్రహించాలా దాన్ని జీవి దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా ప్రకటించకపోతే శ్రమ అన్నారు ప్రకటిస్తే ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని హత్తుకుండే అవకాశం ఇస్తా అన్నారు కాబట్టి నేను ఇటువంటి కనికరణ మా కృపాని మాకు చూపించేందుకు మీకెంతో వదనాలు మేము ఒక దినం మీ సన్నిధిలో అడుగు మిమ్మల్ని హత్తుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరూ కనికరించమని ఏసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి యశయా గ్రంథం నలభై అధ్యాయంలోని ఒక వాక్యాన్ని చూసినాక మనం ప్రకటన గ్రంథంలోని వ్యాఖ్యలని ఆరంభించుకుంటున్నాం ఈరోజు పద్నాలుగో అధ్యాయాన్ని నేను క్లుప్తంగా చూపించని ఆశపడుతున్నాను పదమూడవ అధ్యాయాన్ని మనం ఆల్మోస్ట్ ముగించేసాం చివరి వరకు క్లుప్తంగా చెప్పాలంటే పదమూడవ అధ్యాయం అంతా ముద్రకు సంబంధించింది సైతాన్ని ముద్రకు సంబంధించింది అది అది మనిషి యొక్క సంఖ్య అది మృగం యొక్క సంఖ్య అని అనేక విషయాలు మనం ధ్యానించిన కొన్ని అవి ఎవరు వేసుకుంటారు ఎవరు వేసుకోర నేను చూపించిన ఈ లోకకు విరుద్ధంగా ఉంటది ఈ లోకపు బోధకి విరుద్ధంగా మన బోధ ఉంటది ఈ లోకపు బోధ అంత వింతరకంగా ఉంటది కానీ ప్రభు మనకు చూపించిండు కొందరు నుదుటి మీద వేసుకుంటారు నుదుటి అందు వేసుకుంటారు కొందరు ఆ మీద వేసుకుంటారు ఆ కాబట్టి నుదుటి అందు వేసుకుంటే కుంపు ఒకటి కుడి మీద వేసుకుంటే గుంపు ఇంకొకటి దేవుడు మనకు చూపించిండు వీటన్నిటికీ ఆధారం ఏంటంటే స్ట్రాంగ్ నెంబర్స్ స్ట్రాంగ్ నంబర్ చూడకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవి అర్థం చేసుకోకపోయేవాడిని నా లైఫ్ లో ఎన్నో రకరకాల పుస్తకాలు చదినా కానీ వాడిని నేను అర్థం చేసుకోలేకపోయినాను చాలా సంవత్సరాల నుంచి నేను చదివింది ఈ పుస్తకాలన్నీ కానీ ఏ రోజు కూడా నాకు అర్థం కాలేదు కానీ ప్రభువు ఆయన కనికరాన్ని చూపించి నాకు స్ట్రాంగ్ నంబర్స్ ఎట్లా వెతుక్కోలో నేర్పించిండు అది నేర్చుకున్నప్పటి నుంచి పర్ఫెక్ట్ గా ఆ సత్యాన్ని అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చింది పరిశుధాత్మ ఉందని నేను కూడా వేరే కానీ ఇవి నేను పొందుకోకపోయేవాడిని అందుకు పరిశుధాత్మ ఉన్నా కానీ ప్రయాస పడాలా అనేది నేర్పించింది దేవుడు ఈ ప్రయాసంతో వెతుక్కుంటేనే కానీ అది అది విలువ కదా వెండి బంగారంల కంటే బహుశ్రేష్టమైంది వెండి బంగారంల కొరకు వెతుకుతారు మనుషులు తవ్వకాలలా మరి మనం మరీ విశేషంగా వెతుక్కుంటున్నాం తవ్వి తవ్వి కాబట్టి వాటి విలువ మనకి దేవుడు అనుగ్రహిస్తా ఏషయా గ్రంథంలోనే ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను నలభై ఆరవ అధ్యాయము లేదంటే ఎవరన్నా ఉంటే ఈజీగా చదవచ్చు కూడా టైం సేవ్ అవుతూ ఉంటుంది ఏషయా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదవ వచ్చనం దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ ఏషియా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచనంలో దేవుడు మంత్రి మాట్లాడుతున్నాడు చాలా పూర్వంన జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకున్నది ఎంత పూర్వంది మనం జ్ఞాపకం చేసుకోగలం చెప్పండి ఒక వంద వంద సంవత్సరాల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల రెండు సంవత్సరాల లేక ఆరు సంవత్సరాల చాలా పూర్వంన జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడినో లేడు ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది దేవుడు ఏషభక్ష్ణి బయలుపరుస్తున్నాడు చాలా పూర్వం అంటే ఎన్నో తల తల ముందు జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ అంటే సృష్టి ఆరంభం మొదలు కానీ ఉదాహరణకి ఆది మనం మొదటి అదే మొదటి వచ్చిన చూస్తాం దేవుడు దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుచు నేను ఎందు అన్నప్పుడు దానికి ముందు లేడా లేక ఆయన ఆరామం అక్కడి నుంచి స్టార్ట్ అయిందా అంటే ఆది అని ఎప్పుడైతే ఆరా అంటున్నాడో అక్కడ టైం స్టార్ట్ అయింది ఆయన టైం బయట ఉన్నాడు మనమంతా టైం లోపల ఉన్న మనది కాలాలు గడిచిపోతా ఉంటాయి వయసు గడిచిపోతా ఉంటాయి కానీ ప్రభు కాలం బయట ఉన్నడు అందుకు ఆది అంటే టైం ని అక్కడ స్టార్ట్ చేసిండు ఫస్ట్ కాబట్టి టైంకి ముందు ఉన్నవాడు ఆయన విషయాన్ని ఆడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నేనే దేవుడను నేనే మరి ఏ దేవుణ్ణో లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు లేడు కాబట్టి ఈ ముందుగానే హెచ్చరించాడు కానీ మనుషులు దీనికి వ్యతిరేకంగా రకరకాల దేవతలని దేవుళ్ళని చేసుకొని ఆయనకి బహు దూరంగా వెళ్ళిపోయి అయినా కానీ ఆయన ఎంతో ప్రేమ దేవుడు మన అందరినీ భరిస్తూ ఇన్ని సంవత్సరాలు కాపాడండు అనిలని పోషిస్తలేడా దేవుడు తప్పక పోషిస్తున్నాడు వారి పట్ల కనికని చూపిస్తలేడా తప్పక చూపిస్తుంది వాళ్ళని ఆశ్రస్తులేడా తప్పక ఆశరిస్తుంది కానీ నీ రక్షణ పొందిన వారి పట్ల ఆయన కృప ఉంటుందని అనేక పర్యలు జ్ఞాపకం చేస్తుంటాను అంటే నీ జీవితంలో గ్యారంటీ అనేటు ఆశీర్వదలు వాళ్ళు ఎంతగానో కష్టపడి ప్రయాసపడి అలసిపోయి తెచ్చుకొని తింటే నీకు సుఖంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అది కృప అన్నట్టు ఎందుకంటే ఆయన కష్టపడి ఆయన కష్టపడి సంపాదించి నీకు ఇచ్చాడు నీ సంపాదన అంత నీది కానే కాదు నువ్వు నెల సరే ఎంత కష్టపడి నెల చివరికి ఎంత సంపాదించుకున్నా ఆ ఒక్క పైస కూడా నీది కాదు ఆయన ఇచ్చిందే ఆ విషయం నువ్వు గ్రహించినప్పుడు ఆయన పట్ల నీ యొక్క భావము ఏ రీతిగా ఉంటుంది చెప్పండి నాకున్నవాన్ని నీవు ఇచ్చినవి అని కూడా పాట పాడతాం కష్టపడి సంపాదించుకున్నాం అనుకుంటాం అవన్నీ అబద్ధాలు నెలకి చివరికి వచ్చేప్పటికీ ప్రతిదీ ఆయన నీకు అంత ఆయనని ఇస్తుంది నువ్వు ఏం కష్టపడింది లేదు నీ ఆరోగ్యం బాగలేకపోతే కష్టపడుతుంటివా బ్రతికిన వంటనే కష్టపడగలుగుతున్నావు నీకు ఒక జీవం జీవం లేకుండా కష్టపడతామా కాబట్టి ప్రతిదీ ఆయన నుంచి మనకు కలుగుతుంది కాబట్టి అటువంటి దేవుడు ఒక్కడునూ లేడు నా ఆలోచన నిలిచిననియో నా చిత్తమంతయో నెరవేర్చి చెప్పుకొనిచ్చు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయించున్నాను ఇది బహు ఆశ్చర్యం నాకు ఎంతగా ఎన్ని సమస్యల క్రితం నేను ఇది ధ్యానించినానంటే ఆయన చిత్తామనే నెరవేరుస్తాడంట ఇంకా ఏది కాదు ఈ లోకంలో ఎందుకు అన్నప్పుడు నేను కొంతకాలం కిందట చెప్పిన ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఒక ఇల్లు కట్టుకుంటావు నీ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో నీకు అధికారం లేదా ఈ సృష్టి కూడా అంతే ఈ సృష్టిని ఆయన సృష్టించుకున్నప్పుడు ఆయన ఇష్టం కదా ఎక్కడ ఏది పెట్టాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అంత ఆయన ఇష్టం అది నా చిత్తం అంతే నెరవేర్చుకుంది ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను అంటే ఇన్ఫైనెట్ అంటాం దీన్ని సైన్స్ లో ఇన్ఫైనెట్ విజయం అంటే ఆయన జ్ఞానానికి అంతు లేదు ఆయనకి తెలుసు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏం జరిగింది కూడా ఆయన చూడగలిగిండు అది నేను నిన్న నిన్న సాయంత్రము నేను ఇక్కడ వస్తుంటే హైదరాబాద్కి ఆదిలాబాద్ నుంచి అంతా సేవ అంతా ముగించుకొని నాకు ఒక విషయం జ్ఞాపకం చేయబడింది ఏంటంటే దేవుడు సవులను ఎందుకు అంతగా కోపగించిండు అంటే సవులు చేసిన పని బహు భయంకరమైన పని పాపం ఏంటంటే ఆయన అమలేకు ఇళ్ళని సంపూర్ణంగా నిర్మూలి నాశనం చేయమంటే ఆయన తన ఆ అమలేకుల రాజును పట్టుకొచ్చిండు వాన్ని చంపకుండా విడిచిపెట్టిండు దాని వలన అగగు ఆయన పేరు ఆ రాజు పేరు అమాలేకుల రాజు పేరు అగగు అగగుని విడిచిపెట్టడం వలన ఏదో గొప్పవడం చూపించుకోవడం కొరకు ఆ రీతిగా గొప్పతనం చూపించుకోవడం వలన ఏం జరిగిందంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎస్తేరు కాలంలో ఆ అగగు సంతానం నుంచి ఒకడు వస్తాడు హామాన్ అనేటోడు ఈ హామాన్ ఎంత క్రూరుడు అంటే మీద అతనికి ఎక్కడని ద్వేషం అన్నట్టు ముత్తాతని ఎట్లా హేళన చేసిండ్రు వీళ్ళు అని ఆ హామాన్ అనేవాడు ఇస్రాల్ పదలందరినీ నుంచి నిర్మలించడం కొరకు ఒక శాసనాన్ని రాపించిండు రాజు ద్వారా ఆ రోజు అగగుని చంపేసింటే హామాను అనేవాడు పుట్టకపోయేటాడు ఆయన దేవుని జ్ఞానం చూడండి ఆయనకు తెలుసు అరే సవులు చేసిన పని ఏంది భవిష్యత్తులో జరగబోతుంది భవిష్యత్తులో వీని కడుపు నుంచి పుట్టేవాడు ఇస్సల్ వాళ్ళందరినీ కొరకు ఒక శాసనం ప్రాప్తిస్తున్నాడు రాజు ద్వారా ఎంత పని చేసిండే సవులు కానీ దేవుని తెలుసు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ రీతి కానీ ఆయనకు తెలుసు అందుకు సవులు ఆయన కావాలని ఆపాడు దేవుడు ఏ కూడా ఆపడు పెద్ద తుఫాన్ని ఆపడు పెద్ద యాక్సిడెంట్ని ఆపడు అది నీ బాధ్యత ఆపే బాధ్యత దాని నుంచి తప్పించుకుండేది నీ బాధ్యత కాబట్టి మనిషికి అటువంటి అవకాశాన్ని అనుగ్రహించింది దేవుడు కాబట్టి యాక్సిడెంట్స్ వేస్తుంటే ఈ లోకంలో అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన ఆపని ఆపాడు నీ బాధ్యత దాన్ని ఆపే బాధ్యత నువ్వు ప్రార్థనగా రాప్తావా నువ్వు ప్రార్థన చేసి ముందుకు పోయి ఆపుతావా అది నీ బాధ్యత కాబట్టి ఆయన ఆలోచన ఎప్పుడు నిలిచును నా చిత్తం అంతే నెరవేర్చుకుందని చెప్పగొనిచ్చు ఆది నేనే కలగబో వాటిని తెలియజేయచ్చు నన్ను నీకు దేవుడు నీకు తెలియజేస్తుండే కూడా ఎప్పుడు త్వరలో ఏం జరగబోతుందో తెలియజేస్తాడు మనకి ఎన్నో చెప్పిండు ఎగ్జాక్ట్ టైమింగ్స్తో చూపించింది దేవుడు వ్యాక్సిన్స్ ఎప్పుడు బయటకు వస్తాయి ఏ టైంలో స్టార్ట్ అవుతుంది ఎట్లా ఒత్తిడి చేస్తారు అన్నీ చూపించింది దేవుడు ఎప్పుడు ఈ వైరస్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఫిఫ్టీన్లో చూపించిండు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మనకి రెండు వారాలు రికార్డింగ్స్ లో అవి ఆయన తప్పక తెలియజేసే గొప్ప దేవుడు అటువంటి వాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేస్తున్నాను ఆయన తప్పక తెలియజేసే గొప్పదేవుడు తప్పక తెలియజేసే గొప్పదేవుడు తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుతున్నాను దూరదర్శం నేను యోచించిన కార్యము నెరవేర్చు వారిని నేను చెప్పి ఉన్నాను నెరవేర్చదను ఉద్దేశించి నన్ను ఆయన సంకల్పము కంపల్సరీ నెరవేరుతుంది ఒక క్రూర పక్షిని తూర్పు నుంచి తీసుకొని రాబోతుండే పక్షి అంటే మీకు తెలుసు అనేక పర్యాలు మీకు చెప్పించిన పొడుచుకుంది అనేది అది అంటే తేలక్స్ ఆదర్శం తూర్పు నుంచి వీళ్ళు వస్తారు దూరదేశం నుంచి వచ్చి ప్రపంచాన్ని అంతా కప్పివేస్తారు అంటే మతపరమైన జీవితము ఎంత భయంకరంగా ఉండబోతుంది అనేది చెప్పిస్తుంది ఇక్కడ ప్రభు అయితే మనము ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయుని ధ్యానించినప్పుడు అక్కడ మనం ఏం చూసినామంటే ఈ క్రూర పక్షికి సాదృశ్యంగా ఉన్న తేలవంటి వంటి వాళ్ళు తేళ్ళు కూడా పొడుచుకుండేడు కదా ఉండి ఉంటుంది దాన్ని కాటేసేడు దాన్ని కాబట్టి పొడిచేదన్ని తేళ్లతో పోల్చబడుతుంది బైబిల్లో కాబట్టి అదొక పెద్ద గుంపు అన్నట్టు ఆ గుంపు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తవుల మీద పడుతుంది ఈ వాక్యాలన్నీ సూచిస్తున్నాయన్నట్టు దాని కొరకు ఓపిక అంటే ఫస్ట్ టైం వినటవాళ్ళకి కొంత కష్టంగా ఉంటుంది కానీ స్లోగా స్లో స్లోగా వీటిని వింటామంటే అర్థమైపోతూ ఉంటుంది అవి మనం చూసినాం ప్రకటన గ్రంథము ముఖ్యంగా ఆరవ అధ్యాయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటిని ఈరోజు మటుకు మనము పదమూడవ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం కాబట్టి పద్నాలుగో అధ్యాయంలోని కొన్ని విషయాలన్నీ మీకు ఆరంభించకనేసి నేను ఆశపడుతున్నాను అయితే ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ఆరంభించక ముందు క్లుప్తంగా పద్నాలుగవ అధ్యాయం ఆరంగం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానించాలంటే లేక అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం కూడా మనం ధ్యానించాలా ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము అర్థం చేసుకోవాలంటే పౌలు కొన్ని విషయాలు మనకి హెచ్చరిస్తాడు వాటిని అర్థం చేసుకున్నాకనే మనము కొంత ఏడవ అధ్యాయం చూస్తామని దాని తర్వాత పద్నాలుగో అధ్యాయానికి మనం వస్తాం ప్రటన గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటున్నాం ఈరోజు పద్నాలుగవ అధ్యాయము అర్థం కావాలంటే ప్రటన గ్రంథం ఏడవ అధ్యాయం కొంచెం అర్థం కావాలి మనకి కాబట్టి క్లుప్తంగా తిరిగి మనం ఏడవ అధ్యానికి వెళ్తాం తర్వాత ఏడవ అధ్యాయము అర్థం కావాలంటే ఎఫ్ఎస్ల రాసిన పత్రికలో కొన్ని వాక్యాలు మనం ధ్యానించాలి ఈరోజు కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎఫ్ఎస్ల రాసిన పత్రిక వెళ్ళిపోతున్నాను నాలుగవ అధ్యాయం ఎవరన్నా చదివితే కూడా స్పీడ్ కట్ అవుతుంది ఎందుకంటే నేను దాన్ని చదువుకుంటా వాక్యం చూసుకుంటా చెప్పడం కొంచెం స్లో అవచ్చు మీ దగ్గర తెలుగు బైబుల్స్ ఉంటే తెలుగు బైబిల్స్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినంలో మనం ఏం చేస్తున్నామంటే పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనమందరము పరిషుద్ధ ఆత్మ చేత ముద్రించబడ్డ ఎప్పుడు విమోచన దినం వరకు అంటే ఈ లోకం నుంచి మన ప్రభు పరలోకానికి తీసుకొని పోయే దినం వర్క్ విమోచన డే ఆఫ్ రిటమ్షన్ అంటాం ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి ఎఫ్సారి పత్రిక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని బాగా అర్థం చేసుకోండి ఎప్పుడు దుఃఖపరుస్తాం దేవుని ఆత్మని దేవుని యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపరచుత నుండి ముప్పై కదా అవునన్నా దేవుని పరిశుదాత్మను మనం దుఃఖపరచకూడదు ఎందుకు అంటే ఆయన చాలా డెలికేట్ అన్నట్టు దేవుని ఆత్మ ఎంతో డెలికేట్ ప్రతి విషయంలో అతన్ని మనం సంతోషపరచాల చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుధాత్మ విషయంలో ఎందుకంటే ఆయన అన్నాడు నేను మన ప్రభు ఏమన్నాడంటే నేను ఇక్కడ నుంచి పోతేనే మీకు మేలు అన్నాడు ఎందుకు నేను ఇక్కడ నుంచి పోతేనే మీకు వేరే ఒక కర్తను తండ్రి యొద్ధ నుంచి మీకు పంపగలను అంటున్నాడు కాబట్టి ఆయన పాత కాలంలో తండ్రి పిల్లల్ని చేత పట్టుకొని నడిపించినవాడు అందుకే మన ప్రభుని తండ్రి అని పోలుస్తాం సంబోధిస్తాం కుమారుని వాళ్ళే మన అనుగ్రహించబడి ఆయన శరీరధారి మన మధ్యలో నివసించను కాబట్టి అది శిష్యుల కాలంలో ఆయన వారితో పాటు ఉన్నట్లు మనం చూస్తున్నాం కుమారుల్లాగా లేక లోకా పాపంలో మోసుకుని దేవుని గోరపల్లలాగా తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అర్పించిడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించడని మన ప్రభు యొక్క జీవనాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం అయితే ఆయన మరణం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోతప్పుడు వేరే ఒక ఆదరణ కర్తను పంపిస్తా అన్నాడు కాబట్టి ఈరోజు వరకు మనకి ఆయన ఆత్మ పరశుధాత్మ లేక ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు మనకి ఆదరణ ఇవ్వడానికి మళ్ళీ అటువంటి ఆదరణ ఇచ్చేవాడిని దుఃఖపరచడము భావ్యం కాదు కదా చాలా మంది పరిశుధాత్మని దుఃఖపరుస్తూ ఉంటారు అన్నిల గురించి మనం చెప్పాం ఎప్పుడు కూడా వాక్యాలు ఇది కేవలం క్రైస్తలకు సంబంధించిన వాక్యమే ఎందుకంటే బైబిల్ అంతా క్రైస్తల గురించి రాయబడింది దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తారని అయితే దేవుని పరిశుధాత్మని దుఃఖపరచకూడదు ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అన్న విషయం జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆత్మ నీలో నివసించినప్పుడు ఎట్లా ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించే విధానంగా ఉండాలా ఎందుకంటే రోమన పత్రిక ఏమిదో నేను ఏం చెప్తున్నదంటే దేవుని పిల్లలందరూ తన ఆత్మ చేత నడిపింపబడతారు కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలా నువ్వు దేవుని బిడ్డవైతే అయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా వేరే ఆత్మ చేత నడిపింపబడినప్పుడు ఆయన దుఃఖపరిచినట్లయితే అయితే నేను అనేక పర్యాలు మీకు చూపించిన కూడా ఎట్లా దుఃఖపరుస్తారు పరిశుదాత్మ అనేది మొట్టమొదటిసారిగా ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా దుష్టుని ఆత్మ చేత నడిపింపడడం నీ హృదయంలో ఒక వేదన కలుగుతూ ఉంటుంది ఎప్పుడు దేవుని ఆత్మకి చోటిస్తున్నవా సైతానికి చోటిస్తున్నావా ఎందుకంటే నీ అంతరంగ పురుషుడి గురించి కూడా ఎన్నిసార్లు నేను మీకు చూపిస్తూ ఉంటాను మీరు బయటికి కనిపించే వాళ్ళు మీలో ఉన్నవారు ఇంకొకరు అసలైన మనిషి లోపల ఉన్నాడు బయట ఉన్నవాడు కాదు బయట ఉన్నది మటులే కానీ అసలైన వాడు లోపల ఉన్నాడు అంతరంగ పురుషుడు అతని గురించి మనం మాట్లాడుతున్నాం అయితే పరిశుద్ధాత్ముడిని ఎందుకు దేవుడు మనకు అనుకరించిందంటే నీ అంతరంగ పురుషుని బలపరచడం కొరకు అంతరంగ పురుషుడిని నువ్వు ఈ లోకాతీతమైన జీవితానికి అలవాటు చేస్తే పరిశుదాత్ముని అవసరం నీకు ఉండదు కాబట్టి దేవుని ఆత్మని మనం ఎట్లా దుఃఖపరుస్తామంటే ఈ లోకాతీతంగా జీవించడం వలన ముఖ్యంగా అంతరంగ పురుషునికి ఈ లోకపు అలవాట్లు చేయడం ఈ లోకపు వ్యామోహాలకి వాడిని బానిసం చేయడం వలన పరిశుధాత్మను దుఃఖపరుస్తా ఉంటాం మనం ఉదాహరణకి దేవుని వాక్యంలో ఆసక్తి చూపించకుండా ఈ లోకాతీతమైన విషయాలలో ఆసక్తి చూపించడం సినిమాలు షికార్లు టెలివిజన్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్స్ అంతరంగా పురుషునికి అవి అసహ్యం ఇస్తూ ఉంటాయి కానీ నువ్వు బలవంతంగా వాడికి అలవాటు చేస్తున్న వాటన్నిటినీ కాబట్టి అంతరంగ పురుషుడు రోజు రోజుకి ఉంటాడు నువ్వు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా నీ బయట శరీరం గట్టిగా ఉంటుందేమో కానీ నీ అంతరంగ పురుషుడు బలహీనమైపోయి బక్క జిక్కిన వాళ్ళగా తయారవుతుంటాడు అందుకు నీకు పరిశుధాత్మ నడిపింప అవసరం రెండవదిగా పరిశుదాత్మను ఎప్పుడు దుఃఖపరుస్తామంటే నువ్వు అబద్ధ బోధ తట్టి తిరిగినప్పుడు మనుషుల కల్పితాల తట్టు తిరిగినప్పుడు దళితుల రాష్ట్ర పౌలు జ్ఞాపకం చేస్తాడు దయంలో బోధ తట్టి తిరిగినప్పుడు భూతంలో బోధ తట్టి తిరిగినప్పుడు ప్రాటగంధంకి వచ్చేపటికి యూహాను భక్తుల ద్వారా బయలుపరచబడుతుంది అది నికొలైతుల బోధ తట్టి తిరిగినప్పుడు బీలాము బోధ తట్టు తిరిగినప్పుడు ఇవన్నీ నేను చూపించిన గతంలో అన్ని రకాల బోధలు ఇవి దయంలో బోధయింది భూతంలో బోధయింది బీలాము బోధైంది నికలైతుల బోధయిందని ఈ నాలుగు రకాల బోధలు ఈరోజు ప్రపంచమంతటా విస్తరించినాయి క్రైస్తవ సంఘంలో కానీ దేవుని బిడ్డలు వాటిని గ్రహించలేకున్నారు అట్లా పరశుధాత్ముని దుఃఖపరుస్తున్నారు పరశుద్ధాత్మునికి నువ్వు చోటిస్తే ఏమవుతుంది తెలుసా అతడు నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు నువ్వు సత్యంలోకి పోకుండా అబద్ధంలోకి పోతుంటే అతను దుఃఖపడతా ఉంటాడు ఎందుకంటే అతన్ని నువ్వు పక్కకు పెట్టి ఈ లోకాతీతమైన బోధలు తట్టి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అందుకని దుఃఖపడుతున్నాడు అన్నట్టు కాబట్టి సత్యాన్వేషకులు మనకు అవసరం ఈరోజు కేవీపీఎం గ్రూప్లో సత్యాన్ని అన్వేషించే వాళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళు కావాలా దివరాత్రులు ధ్యానించే వాళ్ళు అట్లా నువ్వు చేస్తే పరిశుద్ధాత్మని సంతోషపరిచిన వాడి ఊహించుకో పరిశుదాత్మను సంతోషి సంతోషపరిస్తే నీకేం జరుగుతుంది ఎవడు ఊహించని వాక్యాలు దేవుడి నీకు ఎందుకంటే పరిశుధాత్మ వచ్చినప్పుడు నేను మీకేమేమి ముందుగానే ప్రకటించుతున్నావు వాటన్నింటినీ తిరిగి జ్ఞాపకం చేయను అన్నాడు కాబట్టి ఏసుప్రభు చెప్పిన ఉపమానాలు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం పరశుధాత్మ నడిపింపు అవసరం అభిషేకించబడితే సరిపోదు నడిపింపు అవసరం తౌలి పత్రిక ఎనిమిదో నెల చూస్తాం నడిపించబడకపోతే వేస్ట్ నా దేవుని ఆత్మ లేని వారు దేవుని బిడ్డలు కారనుంది వాక్యం దేవుని వారు వాక్యం అందుకు నీకు పరిశుధాత్మ నడిపింపు బహు అవసరం పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు పాయింట్ పరిశుద్ధాత్ముడు మీరు శక్తి అంటే మీ అంతరంగ పురుషుడు ఎక్కడిని బలం పొందుకుంటాడు ధైర్యం వచ్చేస్తుంది ఇంకా భయం ఉండదు అన్నట్టు విషయంలో నువ్వు ఏమైపోతుందో నా భవిష్యత్తు ఏమైపోతుందో నా కుటుంబానికి ఏమైపోతుంది నా పిల్లలకి ఏమైపోతుందో నా ఆస్తికి నా ఉద్యోగానికి ఇట్లాంటి విచిత్ రావు అన్నట్టు ఎందుకంటే పరిశుద్ధ అభిషేకం కలిగినప్పుడు అప్పుడు గ్రహిస్తావు జీవం గల దేవుడు నాతో పాటు చూసి ఎట్లా చెప్పండి అది అనుభవం కదా రుచి అనేది కాబట్టి పరిశుద్ధ మనం దుఃఖపరచద్దు అయితే ఆ ముపయోగ వచనంలో ఏముందంటే దేవుని పరిశుధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే విమోచన దినం వరకు ఈ సృష్టి ఈ ఈ ఈ యొక్క యుగము ఆ ప్రటంగంలో నేను చూపించిన అనేక పర్యాలు దేవుని సరిదలు అందరూ నిలబడతారు గొప్పవాళ్ళు పేదవాళ్ళు ధనికులు అన్ని రకాల వాళ్ళు దాసులు స్వతంత్రులు బాన్ అందరూ ఆయన చదివిన పడతారు అప్పుడు పుస్తకములు విప్పబడను అని చూపించను తర్వాత గొరపిల్ల గ్రంథం ఒకటి విప్పడును దాని తర్వాత వేరే ఒక గ్రంథములు విప్పబడను అని ఉంది కాబట్టి ఆ గొరపిల్ల గ్రంథములో ఎవడి పేరు రాయబడలేదో వేరే ఒక గ్రంథాలలో వాళ్ళ పేర్లు అక్కడ వాడు వాడు ఎట్లా జీవించిండో దానికి తగిన ప్రతిఫలం వాడు పొందుతున్నాడు తీర్పు పొందుతున్నాడు అనుంది అక్కడ కాబట్టి విమోచన దినం వరకు ఆయన ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటే సీల్ చేయబడ్డరు సీల్ చేసినాక ఎవడు ఓపించడానికి వీలైదు సీల్ ఏ విషయం అర్థం చేసుకోండి ముద్ర అంటే సీల్ విమోచన దినం వరకు ఆయన తిరిగి లోకంలోకి వచ్చి నిన్ను ఆ యొక్క వాడబాడని స్వాస్థ్యంలోనికి తీసుకొని పోయేంత వరకు నువ్వు ముద్రించబడ్డవు ముద్రించబడ్డ వారిని ఎవ్వడు ముట్టలేడు ఉదాహరణకి ఆ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇంటికి సీల్ చేయండి అని ఆ ఇంటికి సీల్ చేసినాక వాళ్ళు ఏం చేస్తారంటే తాళం వేసి తాళం చుట్టి ఒక తెల్ల బట్ట చుట్టి దాని మీద ఎర్ర ఆ పదార్థం ఉంటుంది దాన్ని ఏమంటారు ల్యాకర్ ఏమంటారు లేక వ్యాక్స్ అంటారేమో దాని తెలియదు నాకు లేకర్ అనుకుంటారు దాన్ని ఇట్లా కాలుస్తారు కడ్డీల్లాగా ఉంటాయి చాక్పీస్ వాటిని కాల్చి లిక్విడ్ లిక్విడ్ అవుతుంటే ఆ బట్ట మీద మొత్తం పూసేసి రౌండ్ గా ఇట్లా ఒక ముద్ర తీసుకొని కొడతారు సీల్ కోట్ సీల్ ఇంకా సీల్ని ఎవ్వరు ముట్టడానికి వెళ్ళేదు పోలీసులు కూడా ముట్టడానికి వెళ్ళేదు ఎవడన్నా ముడితే వాడిని జైలు వేస్తారు అన్నట్టు ఇంకా తాళం ఎవడు విప్పడానికి వెళ్ళేదు కాబట్టి ముద్రింపబడడం అంటే ఇది అన్నట్టు తన కుటుంబీకులు ఓడలోనికి దాన్ని ప్రభు మూసివేసిండు వేసి ముద్రించేసిండు అప్పుడు ఎవరు దాన్ని తీయలేకపోయారు ఆయన ముద్రిస్తే ఎవ్వరు ఆయన తీస్తే ఎవడు ముయలేడు కాబట్టి ఏసు ప్రభునందు రక్షణ అనుభవము కలిగి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారందరూ ముద్రించబడ్డవారు ఎప్పటి వరకు విమోశ దినం వరకు ముద్రించబడ్డవారు కాబట్టి ఈ ముద్రించబడ్డ వారే లక్ష నలభై నాలుగు అయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారంతా ఆటోమేటిక్ గా గొప్ప జనంలోనికి వెళ్ళిపోతారు అని నేను చూపించిన వాక్యం కాబట్టి ఈ ముద్రింపబడ్డ వారి గురించే పద్నాలుగవ అధ్యాయం అంతా సరే అందులో ముద్రింపబడిన వారి గురించి కూడా ఉంది వాక్యము కానీ ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయము ఆరంభంలో అంతా ఈ ముద్రించబడ్డ వారి గురించి రాయబడింది అదే రీతిగా పద్నాలుగవ అధ్యాయానికి ముందు ఏడవ అధ్యాయంలో కూడా ఈ ముద్రించబడ్డ వారి గురించి రాయబడింది ఫస్ట్ టైం అక్కడ చూస్తాం మనం దీర్ఘంగా వీళ్ళందరూ ఎవరు అనేది అయితే ఒకసారి చూడండి ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము ఇంతకుముందు మనం దీర్ఘంగా చూసినాం చాలా గంటల గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఇందులో అయితే ఏడవ అధ్యాయం మొదటి వర్షంలో ఏముందంటే అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవుదితలు నిలిచిండి భూమి మీద ఏ చెట్టు గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు మరియు నాలుగు నాలుగు దిక్కుల కదా నాలుగు దిక్కులో ఆ యొక్క దేవుదితలు వాయువుని మనం చూస్తూ ఉంటాం ఎవరైనా చదువుతారా ఏడవ అధ్యాయము మనిషి వచ్చినాం అటు తర్వాత భూమి భూమి యొక్క అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదలు నిలిచి ఉండి భూమికైనను సముద్రములకైనను ఏ చెట్టు మీదనైనాను గాలి వీచకుండినట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి సరే ఇవన్నీ చిహ్నాలు బహు దీర్ఘంగా నేను చూపించిన నాలుగు దిక్కుల అనేది బాగా అర్థం చేసుకోండి అంటే కంప్లీట్ ప్రపంచం అంతటి నుంచి జరిగేది కాబట్టి ఈ నలుగురు దేవదూతలు ఎవరు అనేది కూడా నేను చూపించినా ఇప్పుడు అవన్నీ డీటెయిల్డ్ గా మనం పోలేము కాబట్టి ఒక విషయం అక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే నలుగురు దేవదూతలు ఈ భూమి భూమికి హాని చేయడం కొరకు బయలుదేరిండ్రు అని మటుకు అక్కడ ఉంది రెండో వచనంలో అయితే ఈ నలుగురు దూతలు కాకుండా వేరే ఒక దూతని రెండో వచనంలో చూపించింది నేను కొంతకాలం క్రిందట ఆ నలుగురు దూతలకి భిన్నంగా ఉన్న దూత వేరే ఒక దూత రెండవ వర్షంలో మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరే ఒక దూత కాబట్టి ఆ పర్శుధాత్మ చేతం వారి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ రెండవ వర్షంలో మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరే ఒక దూత కాబట్టి ఈ దూతకి ఆ నలుగురు దూతలకి సంబంధం లేదు ఎందుకంటే ఈ దూత అధికారం దూత వేరే నలుగురు దూతలు ఈ దూత మాట వినాల్సిందే కాబట్టి ఏసుపతి సాదృశంగా ఉన్న ఈ దూత చూడండి మరియు సజీవులకు దేవుణ్ణి ముద్రగల వేరే ఒక దూత ఎక్కడి నుంచి వస్తున్నాడు సూర్యోదయ దిశ కాబట్టి నీతిశ్వరుడైన ఆయనకి సాదృశంగా ఉన్న ఈ యొక్క దూత సూర్యోదశ దిశ నుండి పైకి వచ్చి అయితే ఏం చెప్తుందంటే ఈ వేరే ఒక దూత భూమికిని సముద్రం రక్కును హాని కలగజేయటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా చూడండి ఈ దూత మేము మేము మా దేవుని దాసులను వారి నొసల ఎందుకు ముద్రించే వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనా హాని చేయవద్దని దగ్గరుగా చెప్పా అయితే మూడవ వస్తుంలో ఏమంటున్నాడంటే ఈ నలుగురు దూతలతోనే ఒక ఆజ్ఞ చెప్తున్నాడు ఒక అధికారం గల దూతలాగా మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ దూత ఏమని చెప్తున్నాడు మేము అంటున్నాడు ఉన్నది ఒక్కడే దూత కానీ మేము అని ఎందుకు అంటున్నాడు అని బాగా తీసుకోండి ఇది నేను చూపిస్తున్నాడు గతంలో మూడవ వస్తునంలో ఈ దూత మేము అంటున్నాడు ఆ నలుగురు దూతలతో మాట్లాడుతున్నాడు మేము అంటే ఒక దూత మేము ఎట్లా మాట్లాడగలడు మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు మూడు విషయాలు చూడండి భూమి కనెను సముద్రం కనెను చెట్ల కను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను కాబట్టి ఈ దూత మరి కొందరితో కలిసి ఈ ముద్రని కొనసాగించే దూత ఉన్నాడు కాబట్టి మేము అన్నప్పుడు ఈ దూతతో పాటు అనేక మంది ఉన్నారన్న విషయం జ్ఞాపకం చేస్తుంటారు వీళ్ళందరూ దేవుని యొక్క ముద్ర ఇందాక చూసినాం మనం విశాల రాష్ట్ర పత్రిక ఆ ముద్ర పడేంత వరకు ఈ లోకానికి మీరు ఏ హాని చేయొద్దని ఆ నలుగురు దూతలకి ఆజ్ఞాయించండి అయితే నాలుగవ వర్షంలో చూపించిన గతంలో ఈ ముద్రింపబడ్డ వారి గురించి అయితే నాలుగవ వచనం ఏముందంటే ఇస్రాయిల గోత్రములలో అనుంది అయితే ఇది ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వారికి సంబంధించింది కాదు అని నేను రుజువుపరిచిన ఆ వాక్యంలో ఈ ఇస్రాయల్ గోత్రంలో ఆత్మీయ ఇస్రాయలు లేక దేవుని ఇస్రాయలు అంతరంగముందు ఇస్రాయల్ మార్చబడ్డ వారి వీళ్ళు వీళ్ళందరూ ఈ గోత్రాలు నాటివి ఆత్మీయమైన గోత్రాలు ఇవి అయితే ఈ ఎంతమంది వీళ్ళు అంటే అక్కడుంది ముద్రింపబడ్డ వారు ఎంతమంది అంటే లక్ష నలభై నాలుగు వేల రాయబడింది అయితే ఆ పాత రికార్డింగ్స్ లా ఉంటది ఐదవ వచనం నుంచి దీర్ఘంగా చూపించిన ప్రతి గోత్రానికి సంబంధించిన ఆత్మీయ సత్యం ఏందనేది అవి ఎక్కడ కనిపించావు మీకు గ్యారంటీగా చెప్పగలను నేను ఇంటర్నెట్లో ఎక్కడ కనిపించావు ఏ రికార్డింగ్స్ లేవు ప్రపంచాల్లో మొత్తం యూట్యూబ్ వెతికినా మీకు దొరకవు ఎందుకంటే ఐదవ వచనం నుంచి ఆ గోత్రాల గురించి చెప్పబడినాయి పాత కాలంలో రూబేణ గోత్రము మొట్టమొదటి గోత్రం కానీ ఆయద వర్షం వచ్చేటప్పటికీ యూతా గోత్రము మొట్టమొదటి గోత్రం అయిపోయింది మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అయితూ ఉంటారు గోత్రము మొదటి గోత్రం అయిపోయింది రూబేని గోత్రము రెండో గోత్రం అయిపోయింది దాని తర్వాత కాదు అంట వంకరి టింకరి అయిపోయినవి కాబట్టి ఇవి పాత నిబంధన విధానం లాగా లేవి నిబంధన విధానాలు ఒక్కొక్కరి గోత్రం అంటే వీటికి సంబంధించిన ఆత్మీయ సత్యాలు చూపించిన యూతా గోత్రం అంటే ఏంది రూపేని గోత్రం అంటే ఏంది గాదు అంటే ఏంది అషేరు అంటే ఏంది నఫ్టాలి అంటే ఏంది మనష అంటే ఏంది షిమ్యూను అంటే ఏంది లేవి అంటే ఏంది ఇషాకారు అంటే ఏంది జబులోను అంటే ఏంది ఇవన్నీ నేను చూపించిన దాని తర్వాత గోత్రము బెన్యామీని గోత్రము ఇందులో నీకు రెండు గోత్రాలు కనిపించవు దాను గోత్రం కనిపించదు ఎఫ్రైమ్ గోత్రం కనిపించదు ఇక్కడ తక్కిన గోత్రాలు ఉన్నాయి కానీ ఇవి పన్నెండు గోత్రాలు మళ్ళీ అట్లయితే పద్నాలుగు గోత్రాలు పద్నాలుగులో రెండు మాయమైపోయినాయి పన్నెండు గోత్రాలు ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు అన్నట్టు ప్రతి గోత్రానికి సంబంధించిన ఆత్మీయ సత్యం నేను చూపించిన ఈ ఈ క్రమం ఇక్కడ చూపించిన క్రమం వేరేగా ఉంది పాత క్రమం వేరేగా ఉంది పాత నిబంధన క్రమము యొక్క ఆత్మీయ సత్యం నేను చూపించిన ఈ యొక్క ఇక్కడ చెప్పబడ్డ ఆత్మీయ సత్యం కూడా చూపించిన కృత నిబంధనకి ఎందుకు యూధ గోత్రం మొట్టమొదటి గోత్రం ఎందుకంటే ఏసుప్రభు గోత్రం చూచేడు ఆయననే మార్గం అట్లా ప్రతి దానికి ఆత్మీయ సత్యం ఉంటుంది అన్నట్టు అది నేను చూపించిన ఆ రికార్డింగ్స్ లో ప్రతి గోత్రానికి ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది ఫస్ట్ యూద గోత్రంతో ఆరంభమవుతుంది ఇక్కడ ముద్రించబడ్డ వారి గుంపు అయితే ఇవి ప్రకృతి సజ్జమైన గోత్రాలు కావు ఇవి ఆత్మీయ గోత్రాలని నేను ఎన్నిసార్లు రుజుపరిచిన కూడా వాక్యాలలో తర్వాత ఈ ముద్రించబడ్డ వారి గురించి ఇక్కడ అంతా చెప్పబడింది ఎక్కడ చూస్తున్నాము ఏడవ ఎనిమిదవ వర్షం వరకు వీళ్ళందరూ ముద్రించబడుతున్నారు ఎవరు లక్ష నలభై నాలుగు వేల మంది దాని తర్వాతనే తొమ్మిదో వర్షం మనం చూస్తాము గొప్ప జనం దేవుడి అందికి రావడం ముందు ముద్రించబడ్డవారు తర్వాతనే గొప్ప జనము తొమ్మిదో వర్షంలో ఫస్ట్ పాయింట్ ఇది అర్థం తీసుకోవాల బైబుల్లో ముద్రించబడ్డవారు ఫస్ట్ గుంపు తర్వాత మహాశ్రమణ గుండా పోయి ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి నుండి ఆయా భాషలు మాట్లాడబోళ్ళ నుండి వచ్చిన ఎవరు లెక్కింపజలని గొప్ప జన సమూహం అది తొమ్మిదో వర్షంలో మనం అన్నట్టు వీళ్ళందరూ గొప్ప జన సమూహము కనబడను అన్న వారు తెల్లని వస్త్రంలో ధరించుకొని కొన్నవారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొరపెదుటను నిలవబడి సింహాసన మా దేవునికి గొరపలకును మా రక్షణ స్తోత్రం అని మహా శబ్దంతో చెప్పిది దాని తర్వాత దూతాడుతున్నాడు వీళ్ళందరూ పెద్దలలో చూడండి పెద్దలలో ఒకడు పెద్దలలో అంటే ఇవి ఎవరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే పన్నెండు గోత్రాల గురించి మాట్లాడాను ఇవన్నీ ఆత్మీయమైన గోత్రాలు దాని ఆ పన్నెండు గోత్రాల్లో పెద్దలలో ఒకడు పదమూడవ వస్తునం ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది ఈ విషయము నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది యోహాను భక్తుడు ఆ పద్మాసు ద్వీపంలో దర్శనంలో చూస్తున్నాడు ఇదంతా పెదరలో ఒకడు వచ్చి అడుగుతున్నాడు వ్యోహాను తో వీళ్ళందరూ ఎవరో నీకు తెలుసా అయితే నేను ఇది ఆయన అడుగుతున్నట్టు కాదు నన్ను అడుగుతున్నట్లు నేను ఒకరోజు వాక్యం తెలుస్తుంటే అని నన్ను అడుగుతున్నాడా వ్యూహాన్ అడుగుతున్నా అని నేను గమనిస్తున్నా ఆత్మ మాట్లాడుతుంటుంది నువ్వు నిజంగా గ్రహించగలవా వీళ్ళందరూ అని నిన్ను అడిగితే ఈరోజు నువ్వేం చెప్పగలవు ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కి ఈ ప్రశ్నించింది అనుకోండి ఈరోజు రాత్రి దేవుడు వీళ్ళందరూ ఎవరు అంటే నువ్వు చెప్పగలవా మనం చెప్పగలం ఎందుకంటే మనము గ్రహించగలిగినాం అయితే వ్యూహాను భక్తుడు దాన్ని గ్రహించలేదు ఎందుకంటే అది ఆయన కొరకు ఆయన కాలం కొరకు రాయబడలే రెండు వేల దర్శనం ఇది రెండు సంవత్సరాల తర్వాత మనం చూసినాం రెండు సంవత్సరంలో మనం ధ్యానిస్తాం డిసెంబర్ నెలలో వీళ్ళందరూ ఎవరో తెలుసా అని ఆ పెద్దల్లో ఒకడు వ్యూహాన్ని అడుగుతుంటే వ్యూహాన్ని ఏమంటున్న తెలుసా అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వచ్చిన వారు మహాశ్రమలలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు గొప్ప అక్కడ చూస్తున్నాం మనం మహాశ్రమల నుండి వచ్చిన వారు గొరపిల రక్తంలో తమ వస్త్రమును ఊదులుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు ఎప్పుడు మహాశ్రమలలో బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు హత సాక్షి అప్పుడు అప్పుడు గొరవ రక్తంలో వాళ్ళ జీవితాలు కడుక్కున్నారు వారి పాపములు కడుక్కున్నారు దాని తర్వాత ప్రభు సన్నిధికి వస్తారు మరణించి ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టు కాబట్టి నేను అక్కడి నుంచే బహు దీర్ఘంగా వెతికినా ఎట్లా వీళ్ళు మరణిస్తారు ప్రభువ ఎందుకు వీళ్ళు మరణిస్తారు ప్రభు ప్రశ్నలు వేస్తే దాని వల్లు ప్రభుత్వ సంభాషిస్తుంటాడు కదా సంభాషిస్తూ ప్రార్థన చేస్తు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు కాబట్టి మనం కూడా ప్రతి వంశంలో ఇది ఒక అతీతంగా జీవిస్తేప్పుడు మనం చేయలేం కానీ అడుగు అడుగున్నా నువ్వు ప్రభుత్వం సంభాషిస్తుండే ఎందుకంటే ఆయన ప్రతి నీతో పాటు ఉన్నాడు ఆయన తను ఆయన సడన్లీ మాట్లాడతాడు ఇది టైం ఇప్పుడు గ్రహించగలవు దీన్ని అని నీకు కాబట్టి మనము ఆ వీటిని అన్నిటినీ పొందుకుంటూ ఉండాలనేది నేను జ్ఞాపకం చేస్తున్నా అయితే ఏడవ అధ్యాయంలో లక్ష మంది ముద్రించబడుతున్నారు విమోచ దినం వరకు దాని తర్వాత ముద్ర పొందని వారందరూ హత సాక్షులే మహాశభలలో గొరబల రక్తంలో వారి వస్త్రాలు అప్పుడు అంతవరకు ఒత్తుక్కోలే అప్పుడు ఒత్తుక్కొని దేవుని సన్నిధికి అప్పుడు తెలియని వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు చివరికి వస్తున్నారు వారు వచ్చి దేవుని శిధిస్తున్నారు మీకు ఎంత ఉందాలు ప్రభావం లాస్ట్కి మిమ్మల్ని రక్షించుకున్న ఎలిగెత్తి చెప్పడం అంటే ఎవరికైనా తెలుసా దుఃఖంతో ఆనందంతో ఎలిగెత్తి ఏడుస్తారంటారు యాక్చువల్గా ఇసాకు రివెకా చేసినప్పుడు ఏడుస్తాడు ఎలిగెత్తు కాబట్టి ఎలిగెత్తి ఏడ్చడం ఇక్కడ మనం చూస్తున్నాం అన్నట్టు కాబట్టి ఏడవ అధ్యాయంలో వీరు లక్ష వేల మంది పన్నెండు గోత్రాలల నుంచి బయటకు వచ్చిన వారని చెప్తుంది ఇవి ఆత్మీయ గోత్రాలు ఇవి క్రైస్తవ గోత్రాలు ఇవి ఇస్ దేశంలో ఉన్న గోత్రాలు కావు లేక యూదుల గోత్రాలు కావు ఇవి ఆత్మీయ గోత్రాలు గోరకుల రక్తంలో కడగబడ్డ గోత్రాలు సకలకు సకల జన్మల నుంచి ప్రథ ప్రథమ ఫలముగా ఎన్నుకొనబడ్డ వారు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళంతా లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించి అవ్వాలని చెప్తుంది తర్వాత గొప్ప జనం రావడం జరుగుతుంది ఫస్ట్ లక్షల సుద్ధి సన్నిధికి తర్వాతనే గొప్ప జనం ఈ వాక్యం చెప్తుంది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఎస్ల రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ముఖ్యంగా ఎఫ్ఎస్ల రాసిన పత్రిక ఎవరైనా చదవచ్చు రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ప్రవచనం క్రీస్తు ముఖ్యమైన మూలధానం అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అపోస్తులను మరియు ప్రవక్తలను వారేసిన పునాది మీద మనం కట్టబడ్డ వారం అయితే ఈ లక్ష మంది పునాది ఏంది అంటే అపోస్తుల పునాది మరియు ప్రవక్తల పునాది అసలు ఉల్టా ఉండాలి కదా వాక్యం ముందు ప్రవక్తలది కదా తర్వాత అపోస్తలు కదా కానీ ఇది రివర్స్ అయింది చూడండి ఫస్ట్ అపోస్తలది దాని తర్వాతనే ప్రవక్తలది ఆత్మీయ దేవుడు ఎందుకు మనకు అట్లా బాగా అర్థం చేసుకోండి మొదట అపోస్తలు పునాది తర్వాత ప్రవక్తలు వేసిన వాక్యం చెప్తుంది ఆ వారి పునాది మీద మీరు కట్టబడ్డారు అయితే ప్రవక్తలు ఏ బైబుల్లో మనం అంతా కనీసం మనం పదిహేడు మంది ప్రవక్తలను చూస్తాం మనం మొదటి పెద్ద ప్రవక్తలు ఐదు మంది చిన్న ప్రవక్తలు పన్నెండు మంది కాబట్టి ప్రవక్తలు మన సాధారణంగా చిన్న ప్రవక్తల గురించి ఎక్కువ ధ్యానించినాం గతంలో ఎన్నో లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి పెద్ద ప్రవక్తల గురించి అంత తీర్ఘంగా మనం ఎప్పుడు ధ్యానించలేం ఎందుకంటే వాళ్ళ ప్రవచనాలు ప్రకృతి సహజంగా ప్రపంచానికి సంబంధించిన మనం చూస్తాం దాని గ్రంథంలో చాలా ప్రవచనాలు లోక రాజ్యాలకు సంబంధించి నేను చూస్తాం ఏషియా కూడా అంతే ఇర్మియా కూడా ప్రపంచంలోని దేశాలకి ప్రవక్తలాగా ఉంటాడు అని ఇర్మియా అట్లా వాళ్ళంతా రకరకాల దేశాలకి ప్రవక్తలాగా ఉన్నప్పుడు మనం చూస్తాం కానీ పన్నెండు ప్రవక్తలు మటుకు ఈ మతపరమైన గుంపులకి వాళ్ళ ప్రవచనాలు వర్తిస్తాయని నేను చూపించిన రికార్డింగ్స్ లో ప్రతి పన్నెండు ప్రవక్తల హుషయా మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు చూస్తే పన్నెండు ప్రవక్తలు ఒకటే సత్యాన్ని ప్రకటించు ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన సార్వభౌముడు ఆయన అపవిత్రత నుంచి నిన్ను పిలుస్తా ఉన్నాడు పశ్చాత్తాప పడమని పిలుస్తున్నాడు తర్వాత ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు చిన్న ప్రవక్తలంతా అదే బోధని ప్రకటించిన వాళ్ళు ఆయన పరిశుద్ధుడు ఆయన సృష్టికి రాజు కాబట్టి అపవిత్రత నుంచి తొలగిపోండి పశ్చాదపడండి ఆయన సంధికి తిరిగిరండి ఇది ఒక పునాది అన్నట్టు తర్వాత అపోస్లేసిన పునాది ఏంది పార్లోకరాజ్యానికి సంబంధించిన బోధ పర్లోకరాజ్యం సమీపించింది అని ఆరంభించారు మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి ప్రతివాడు ఏసుకృష్ణ రక్షణ పొందండి పశుద్ధాత్మ అభిషేకం అప్పుడు మీకు అనుగ్రహించబడను కాబట్టి వీరి పునాది ఏ రీతి ఉంది ప్రవక్తలు వేసిన పునాది ఏ రీతి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినామంటే దేవుడు స్టల్పల్ని తెలుస్తున్నాడు పాపం నుంచి పట్టేరండనే పశ్చత పడండి అని ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు ఆయనే ఈశ్వరం ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకోండి పశ్చాతాపం వస్తుంది కానీ క్షమాపణ ఆయన దగ్గరికి వచ్చినప్పుడే అది పునాది అన్నట్టు కాబట్టి పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుంది మీ పాపం నుంచి బయటికి వచ్చి పశ్చద పడినప్పుడు ఒప్పుకున్నప్పుడే క్షమాపణ కలుగుతుంది అందుకు ఆయన దగ్గరికి రావాల ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విమోచనని కలుగుతుంది కాబట్టి అపోస్త్రలు తర్వాత ప్రవక్తలు వేసిన పునాది వీళ్ళు పన్నెండు మంది ప్రవక్తలు అపోసలు కూడా 12 మంది కాబట్టి పన్నెండు పన్నెండు లక్ష నలభై నాలుగు అంతేనా పన్నెండు పన్నెండు ట్వెల్వ్ టువెల్ సార్ వన్ కదా కాబట్టి పన్నెండు పన్నెండు వన్ ప్రతి గోత్రం నుంచి పన్నెండు వేలు అట్లా పన్నెండు ఇంటూ పన్నెండు లక్ష మంది అది సంఖ్య అన్నట్టు ఎట్లా వచ్చింది బ్రదర్ ఈ సంఖ్య అంటే ఆ దాన్ని లెక్కిస్తేనే సంఖ్య వస్తుంది పోయిన వారం చూపించి నేను మరోసారి ఒక సంఖ్యని లెక్కించలేం కనీసం రెండు సంఖ్యలు అంటే లెక్కించగలం అట్లనే ఇక్కడ కూడా పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి పన్నెండు మందిని దేవుడు ముద్రించుకున్నాడు సీల్ చేసుకున్నాడు అవి ఆత్మీయమైన గోత్రాలు ఆ పన్నెండు అనేది కూడా ఆత్మీయమైన సంఖ్య ఎందుకంటే పన్నెండు అంటే సంపూర్తి అనేది అర్థం పర్ఫెక్ట్ అన్నట్టు వీళ్ళు పర్ఫెక్ట్ గా తయారు చేయబడ్డ అన్నట్టు అందుకు దేవుడు వీళ్ళని స్పెషల్ గా ముద్రించుకొని కాపాడుతున్నాడు శమల కాలంలో కాబట్టి అపోస్తుడులు మరియు ప్రవక్తలు వేసిన పునాదుల మీద వీరు కట్టబడ్డవారు ఎవరు వీళ్ళు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఇప్పుడు మనము పద్నాలుగవ అధ్యానికి వెళ్ళిపోతున్నాం పద్నాలుగవ అధ్యాయం చూడండి ఇప్పుడు వీళ్ళంతా ముద్రించబడ్డవారు అన్న విషయాన్ని మటుకు నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను వీళ్ళందరూ ముద్రించబడ్డవారు తర్వాత ఆ వేరే ఒక దూత చెప్పిన విషయాలు మీకు అవకాశం మరోసారి ఆ పాత రికార్డింగ్స్ పై వెతుక్కొని వినండి ఈ వేరే ఒక దూతకు సంబంధించిన విషయాలు బహు ధీరంగా నేను చూపించిన ఆయనకు గుణగానాలు ఏంది ఆయనకున్న అధికారం ఏంది ఏ రీతిగా ఆయన ఈ తగ్గిన దూతలు మాట వింటున్నారు ఎందుకంటే ఆయన సృష్టికర్త అన్న విషయం మీకు చూపించిన కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలు మీకు చూపిస్తున్నా ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మొదటి ఐదు వర్షాలు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సిను పర్వత మీద నిలవబడి ఉండేను అయితే ఏడవ అధ్యాయము ఎక్కడ ముగిస్తుంది ఏడవ అధ్యాయము ఏడవ వర్షం దగ్గర ముగించింది మరొకసారి చూడండి ఎవరన్నా ఏడవ అధ్యాయము ఏడవ వర్షం దగ్గర ముగించింది ఏడవ కాదు ఎనిమిదవ వచనం దగ్గర ముగించింది ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం దగ్గర ముగించింది ముద్రింపబడ్డ వారు మంది అని చివరిది వెన్యమిన గోత్రం కాబట్టి ఇవన్నీ ఆత్మీయ గోత్రాలు అయితే ఈ ఎనిమిదవ వచనం తర్వాతనే ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వర్షం ఆరంభం కంటిన్యూటీ అనేటు నుంచి కాబట్టి మొదటి వర్షం చూడండి ఇప్పుడు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సేను పర్వత మీద నిలవబడి ఉండెను అయితే గొర్రెపిల్ల అంటే మీకు ఖచ్చితంగా తెలుసు ఏసు సాదృశ్యం లేక ఏసుప్రవ్వే అని చెప్పాలి మనము సాదృశ్యం ఎందుకు ఏసుప్రవ్వే గొరపిల్ల అంటే ఏసుప్రవ్వే కాబట్టి గొరపిల్లలు అంటే మనం అన్నట్టు లక్ష నలభై నాలుగు వేల మంది ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను అయితే తర్వాత ఏముంది ఆయన నామంను ఆయన తండ్రి నామంను నొసళ్ళ ఎందు లిఖింపబడి ఉన్న మంది ఆయన తుప్పుడ ఉండేది కాబట్టి మూడు వరకు ముద్రించబడ్డ ఆ ముద్ర ఏంది అంటే ఇక్కడ ఆయన నామంను ఆయన తండ్రి నామమును నొసల ఎందు లిఖింపబడి నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది అంటే గొరపిల్ల ఎక్కడ ఉంటాయి గొరపిల్లలు అక్కడే ఉంటాయి అది చెప్తున్నాడు ఎక్కడ ఉంటాయి అంటే సీవును పర్వతం మీద ఉంటాయి అంటున్నాడు కాబట్టి పర్లోకపు అనుభవం ఆకాశంలో లేక పర్లోకంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్న అనుభవం అన్నట్టు ఇది ఎఫ్ఎస్ పత్రిక రెండో అధ్యాయము ఆరో వర్షంలో మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాలు ఆయన నామము కాబట్టి ఈ ముద్రది ఏం సంబంధించిందో చూసుకోండి ఈ ముద్రది ఏం సంబంధించిందంటే ఆయన నామమును ఆయన తండ్రి నామమును అయితే పదమూడవ అధ్యాయంలో సైతాను ముద్ర గురించి మనం చూసినాం మృగం ముద్ర ఇక్కడ మటుకు దేవుని ముద్ర ఏందా దేవుని ముద్ర ఆయన నామము ఆయన తండ్రి నామం మీరన్నా ఫస్ట్ తండ్రి నామం ఉండాలి కదా కుమారనామం ఎందుకు ఉంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఇట్లా ధ్యానిస్తాం అన్నట్టు ప్రిన్సిపల్స్ నేను నేర్పించిన ఒక రెండు మూడు రోజుల క్రితం ఆయన నామమును ఆయన తండ్రి నామమును అసలైతే ఫస్ట్ తండ్రి నామం కదా కుమారనామం ఎందుకు ఉంది ఇక్కడ బాగా చేసుకోండి ఆయన నామమును ఆయన తండ్రి నామంను నొసలందు లిఖింపబడి ఉన్న నూట మంది ఆయనతో కూడా ఉండేది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల ఆయన నామము అంటే ఆ పోస్తలు పునాది ఆయన తండ్రి నామము అంటే పరవక్తలు వేసిన పునాది ఆ వాక్యము నీ నొసలందు లిఖింపబడింది తర్వాత రెండో వచ్చిన మనం ఏం చేసినామంటే మరియు విస్తరమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ మన ప్రభు మాట్లాడితే ఉరుము లాగుంటుందనే విషయం ఎన్నిసారి నేను చూపించిన మీకు నేను విస్తరమైన జలముల ధ్వనితోనూ జ్వలములంటే నీళ్లు కదా గొప్ప ఉరుము ధ్వనితోను ఒకటే ఉరుమది అది సమానమైన ఒక శబ్దము పర్లోకం అండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించు చిన్న వైనుకుల పోలి ఉన్నది ఓ ఆశ్చర్యం ఇది ఏ రీతి కూడా మనం చూపించలేము మ్యూజిక్ రికార్డింగ్స్ ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన మ్యూజిక్ లాగా లేదు ఇది చూస్తే జలముల లాగుందంట ఉరుము లాగు ఉందంట శబ్దం కానీ వీణలు వాయించినట్లుందంట అది అంటే ఆ వీణల శబ్దం అట్లుందన్నట్టు వైనికులు పాడుతున్న పాట అట్లుందంట అయితే వీళ్ళంతా ఇది నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు అంత డీటెయిల్ గా మీకు వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు పోయిన అటు ఒక రెండు మూడు వారాల క్రితం నేను చూపించినట్టున్న బహుశా లేక ఇంకా ఎక్కువనే ఉండొచ్చు వన్ మంత్ క్రితం చూపించిన ఆ నాలుగు జీవులు ఎవరన్నది ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు ఎవరు ఈ వాణి వాలు వీణలు వాయించే వాళ్ళు క్రొత్త పాట క్రొత్త కీర్తన పాడుతున్నారు ఏమని పాడుతున్నారు భూలోకం నుండి కొనపడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు కాబట్టి ఇక్కడ కీర్తనల గురించి మాకు చెప్తున్నాడు దేవుని స్థితించే పాటల గురించి చెప్తున్నాడు కానీ భూలోకం నుంచి కొనబడ్డ వాళ్ళు వీళ్ళంతా సీల్ చేసుకునే వాళ్ళు దేవుడు ముద్రించుకున్న ఈ లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప ఎవరికి కూడా ఈ పాట రాదంట అదే తర్వాత చూపిస్తాం మీకు అయితే ఈ లక్ష నలభై మంది ఎవరు అనేది ఇప్పుడు మరీ దీర్ఘంగా చూపిస్తా మొదటిదిగా ఏడవ చూపించిన ఏడవ వర్యాలో చూపించిన వీళ్ళంతా ఆత్మీయ గోత్రికులు ఆత్మీయ లేక దేవుని ఇస్రాయల్ యొక్క గోత్రికులు వీళ్ళు మంది పన్నెండు గోత్రికులు ఒక్కొక్క గోత్రం నుంచి పన్నెండు వేల మంది ఉపమన రీతిగా లిట్రల్ గా పన్నెండు కాదు అది లిటరల్ గా లక్ష మంది కాదు ఉపమన రీతిగా చెప్పబడ్డ గుంపులు ఇవన్నీ కాబట్టి నాలుగో ప్రశ్న చూడండి వీరు స్త్రీ సాంగత్యం నా అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము జరగని వారై ఉండి గౌరపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గౌరపుల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ చెప్పబడింది స్త్రీ సాంగత్యము అంటే మతపరమైన క్రైస్తవ జీవితం మనుషుల కల్పితాలు భూతంలో బోధలు దయంలో బోధలు నికలైతుల బోధలు పిలాము బోధలలో ఆ సాంగత్యం లేని వారు వాటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు స్త్రీ సాంగత్యంన అపవిత్రుని కానివారు అని ఉంది ఇక్కడ తర్వాత స్త్రీ సాంగత్యము ఎరగని వారైనారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మతపరమైన జీవితాన్ని వాళ్ళు స్వీకరించని వారు వీళ్ళు ఎరగడం అంటే అర్థం అదే గౌరవపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళ ఆయనను అయితే ఇంగ్లీష్ లో మటుకు కొంచెం డిఫరెంట్గా ఉంది ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ అధ్యాయం నాలుగో వచ్చినాం వీళ్ళందరూ ఎవరంటే అక్కడ ఒక గుర్తించండి ఒక సూచన చూడండి ఒకసారి ఏడవ అధ్యాయం నాలుగో వచ్చాం మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది అట్లాంది కదా ఎన్నో అవసరం కదా నాలుగవ వచ్చరం అనేది వస్తుంది ఎవరి దగ్గర ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చరం కదా అయితే పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చరంలో ఏముందంటే స్త్రీ సాంగత్యము లో కానివారు శ్రీ సాంగత్యము ఎరగని రెండు విధాలు నేర్పిస్తాడు అపవిత్రులు కానివారు దాని సహవాసంలో లేనివారు అపవిత్రులు కానివారు దాని సహవాసంలో ఉంటే అపవిత్రతలు ఉండేట వాళ్ళు మతపరమైన జీవితం అదే రాక్షర్ కల్ట్ అంటాం దాన్ని ఆ సాంగత్యం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేకుంటే ఆ పులుపు ఆ అబద్ధ బోధ పులుపు అన్నట్టు పులుపుతో పోలించబడింది కాబట్టి దాంతో అపితులు కానీ దాన్ని గ్రహించి బయటకు వచ్చేసారు కాబట్టి దాంతో సహవాసం లేదన్నట్టు ఆ బోధత్వం అయితే తెలుగు బైబుల్లో లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్ ఎవరంటే చదవండి నాలుగో వచ్చింది పద్నాలుగు నాలుగు అదా ఇంగ్లీష్ లో బ్రదర్ పద్నాలుగు నాలుగు ఇంగ్లీష్ లో అది ట్రాన్స్లేషన్ లో వీరు స్త్రీలతో స్త్రీలతో అపవిత్ర పరచబడిన వారు ఎందుకంటే వారు కన్యలోనే ఉందన్న గుర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడించేవారు వీరే వీరు మనుషుల ఇంగ్లీష్ లో చెప్పారు చదువు బ్రదర్ These are the which were not defiled with women, but they are virgins, uh -huh. they are the which follow the lamb, whether uh -huh. so ever he will, he will uh be -huh. redeemed from among men. What do you say in English? It's not very good. So, these are... What did you say? First, I said in the 4th question. Uh -huh. These are not defiled. Okay. is not defiled with women uh, these are not defiled with women ante pataparamaina sangam adi apavitra maina bodalu apavitral kanivar tarvata chudu brother parde yaar virgin ah they are virgins ah uh, virgins ah kaani telugu kosapudiki em ah these are they uh, which follow the lamb are... with ever thanki mundu brother For they are virgins, these What are the... For they are they... virgins. They are which were not defiled with men. That's right. For they are virgins. That's right. Okay. If you ask the question in Telugu Bible, the story of the story okay. is written in the English. But the name of the English is written in the English. That's right. పురుషులు కన్యకలు ఎట్లయితారు చెప్పండి ఎవరన్నా పురుషులు కన్యకలవుతారా వర్చిందంటే కన్యక పురుషుని ఎరగనిది ఎరగని దానిని కన్యక అంటారు ఇంగ్లీష్లో పురుషుని ఎరగని కన్యకలు వీళ్ళు అనుంది మగవాళ్ళని కన్యకలతో పోలుస్తుంది ఇంగ్లీష్లో తెలుగుకి వచ్చేటప్పటికీ మొత్తం అర్థం మారిపోయింది స్త్రీ సాంగను ఎరగని వారంట తప్పు కదా అది తెలుగు ఇంగ్లీష్నేమో దే ఆర్ వర్జిన్స్ అని ఉంది అంటే పురుషుని ఎరగని స్త్రీలు వీళ్ళు అని ఉంది కానీ వీళ్ళేమి మగవాళ్ళు మేల్స్ వీళ్ళు మేల్స్ కి కన్యక అనే పదం వాడరు కానీ ఇంగ్లీష్ లో వాడింటారు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరూ ప్రభు కొరకు బుద్ధి గల కన్యకల్లాగా నిలబడిపోయిన వాళ్ళు ప్రపంచమంతటి నుంచి కొనబడ్డవారు బుద్ధి గల కన్య కల్లాగంలో పడిపోయినారు వైజ్ వర్జిన్స్ అని ఉంది మత్స్ వార్త ఇరవై ఐదు ఇక్కడ మటుకు ఇంగ్లీష్ లో ఫార్ దే వర్జిన్స్ అని ఎవరు ఈ లక్ష మంది కాబట్టి ఇక్కడికి నేను ఇంకొక వాక్యం చెప్పి చాపేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు అయిపోయింది ఐదవ వర్షంలో వీళ్ళు ఎవరంటే దానికి ముందు గొరపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళా ఆయనని మేంబడించారు అందుకు మనం ఎక్కడెవరితే పరిగెత్తు ఉంటాం ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ తీసుకెళ్ళిపోతూనే ఉంటాం శరీరం అడ్డగిస్తున్నా పరిగెత్తిపోతూ ఉంటాం అయితే వీరు దేవుని కొరకును గొరపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండటకై మనుషుల నుండి కొనబడ్డ అంటే గొప్ప జనంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు దేవుడు బయటికి పిలుచుకుంటూ వీళ్ళని గొప్ప నుంచి తర్వాత ఐదో వర్షంలో వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు దేవుడు అంటున్నాడు వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరి బోధలో ఏ అబద్ధం లేదు తర్వాత వీరు అనింద్యలు వీరి మీద ఏ నింద లేదు సైతానుగాడు వీరి మీద నిందలు మోపలేడు కానీ గొప్ప జనం మీద నిందలు మోపుతుంటాడు దివారాత్రములు పన్నెండవ దేమలు చూపేశాను నేను మా ప్రకటన కదా పన్నెండవ దంలో వాడు దివారాత్రములు మన సహోదరుల మీద దేవుని సన్నిధిలో నిందలు మోపుతున్నాడు కానీ లక్ష నలభై నాలుగు మీద ఏం నింద లేదు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఎందుకు వీళ్ళు పరిశుద్ధులు ఎందుకు గొప్ప జనము నీతిమంతులాగా చర్చికి వర్షిప్ చేస్తారు అన్ని బాగానే కానీ సత్యంలో లేరు వాళ్ళు ఎందుకంటే వీరి నోట్లో ఏ లేదు వారి నోట్లో అబద్ధం ఉంది మన నోట్లో ఏముంది సత్యం మన మీద ఏం నింద లేదు అందుకు సైతానుమానాన్ని ముట్టలేడు గొప్ప జనం ఎందుకు వాడు తరుముతున్నాడు వాళ్ళందరినీ వాడు హతసాక్షులుగా చంపేస్తున్నాడు చివరికి ఏమో చూపించిన వాక్యం మీకు ఎన్నిసార్లు గొప్ప జనం అందరు మరణిస్తారు ప్రకటన గంధం చివరి వర్షాలు చూపించిన వాడు మగ వెంట పరిగెత్తిండు ఆ ఆ స్త్రీ కన్యాకాన్ని ఏమి చేయలేకపోయింది కాబట్టి మగ వెంటబడిండు వాడు చంపడానికి చివరికి చముద్ర ఉంది వాక్యం అధికారం ఇచ్చింది దేవుడు వాడికి ఎందుకంటే వీళ్ళు చనిపోకపోతే వీళ్ళ ఆత్మ శాశ్వతంగా నరకానికి పోతుంది అందుకు ఎందుకంటే వాళ్ళు అప్యతరంగా ఉన్నారు కాబట్టి కాబట్టి లక్ష నలభై నాలుగు బోధ నేను ఆరంభించిన ఈ రోజు మరోసారి కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన ఇది కొన్ని వారాల వరకు పోతూనే ఉంటుంది దేవుడు ఇంతకాలం తీసుకెళ్తే అంత కాలం మనం వెళ్తాం ఎందుకంటే ఈ గుంపులో ఉంటేనే నీకు ప్రొటెక్షన్ చాలా మంది అంటారు బ్రదర్ మీరు మా చర్చకు వస్తేనే మీకు ప్రొటెక్షన్ కొంతమంది మార్చర్చి ఉంటేనే మీరు ఎత్త చెప్తా ఉంటారు అవన్నీ అబద్ధ బోధలు కానీ బైబుల్ చెప్తుంది నువ్వు ముద్రించబడితేనే నీ ప్రొటెక్షన్ ఆ ముద్రించబడ్డ వాళ్ళే లక్ష నలభై నాలుగు వేల ఇక్కడ చూస్తున్నాం పద్నాలుగవ అధ్యాయం ఏడవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఎప్పుడైతే నువ్వు ముద్రించబడతావో ముద్రాకు ముగించగానే శ్రమలు స్టార్ట్ అయిపోతాయి అయితే నేను కొంతకాలం కింద చూపించిన ఇది ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందంటే చాలా కాలం అయింది స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి ముద్ర కానీ ఈ ముగింపు దశకు మనం నేను యాక్చువల్గా అయితే లాక్డౌన్ టైంలోనే ముగిస్తుంది అనుకున్నా కానీ కాదు ఇంకా నడుస్తుంది సీలింగ్ ఎందుకంటే ప్రపంచం అంతటి మీదకి వచ్చింది తెగులు కాబట్టి ఇంకా సీలింగ్ నడుస్తుంది అదేముంది శాంపుల్ లాగా కనిపించింది మనకి ఆ తెగులు అది మళ్ళా తిరిగి వస్తుంది దేవుడు చెప్పించండి మనకి క్యాథరింగ్ సిస్టర్ ప్రవచనం కూడా అదే మరీ భయంకరంగా రాబోతుంది ఈ రోగం కాబట్టి నేను మర్చిపోను ఆ ప్రవచనాలు వింటాను జ్ఞాపకం చేసుకుంటాను నేను ఎక్కడో రాసి దేవుడు చెప్పాడు కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కానీ ప్రతి దశలో కాచి కాపాడుతున్నాడు ఎందుకంటే మనం ముదిలించబడ్డ కాబట్టి ఈ సీలింగ్ కంప్లీట్ కాకముందు మనం గొప్ప జనాలు అందరూ ఇలా అంతే మన ప్రయాసం ఒక్కసారి సీలింగ్ క్లోజ్ అయిపోయాక ఈ ఎవ్వడు ఏం జరగడు నోవా ఓడ తలుపులు వేయబడ్డాక ఎవ్వడు లోపలికి రాలేడు పద్ద ఇరవై అంతంలో పెళ్ళి కొనడు వచ్చినాక బుద్ధి గల లోపలి పెలికినాక తలుపు గలుపులు వేయబడ్డను బుద్ధులని కనికలుచి బయటి నుంచి తలుపు కొడుతున్నారు అయ్యా మాకు తలుపుది తలుపు తింటే మీరు ఎవరు నాకు తెలుసుకోండి కన్యకలే కానీ పోగొట్టుకున్నారు పెళ్లి విందులు పెళ్లి కుమార్తె స్థితి పోగొట్టుకున్నారు కానీ చివరికి పెళ్లి విందులకు వస్తున్నారు చివరికి శ్రమలు పడి పెళ్లి విందులో పాల్గొనడానికి వస్తున్నారు అప్పుడు పెళ్లి కుమార్తెలాగా మారుతున్నారు చివరికి కానీ మనం ఈ రోజు నుంచే పెళ్లి కుమార్తె లాగున్నాం ముద్రించబడ్డ కాదు చని ప్రతికి ఉన్నప్పుడే మనం పెళ్లి కుమార్తె లాగున్నాం లక్ష నలభై మంది ప్రార్థన చేస్తాం పరశు ద్రబాగు దేవా వందనాలనైనా ఇస్రాయల్ గొప్ప దేవా ఎంతో గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చినారు మీకు వందనాలు ప్రభా సకల గోత్రముల నుంచి మమ్మల్ని మీరు కొనుక్కున్నారు ప్రథమ ఫలం లాగా లక్ష నలభై నాలుగు వేల మీ నామము తండ్రి నామం మా నుట్ల మీద రాసినారు మీరు వందనాలు వేసాయా కృతజ్ఞతలైనా అందుకు దుష్టుడు మమ్మల్ని ముట్టలేకపోతున్నాడు ప్రభావ వాడు భయపెట్టనీకి ప్రయత్నిస్తుంది కానీ భయపెట్టలేకపోతున్నాడు మమ్మల్ని పడగొట్టకు ప్రయత్నిస్తుండే కానీ పడలేకపో పడగొట్టలేకపోతున్నాడు మమ్మల్ని చంపనికి ప్రయత్నించండి కానీ వాడు ఫెయిల్ అయింది ప్రభావ మమ్మల్ని ఎన్నో ప్రాంతాలలో అడ్డగించడానికి ప్రయత్నించండి వాడు ఫెయిల్ అయింది ప్రవ్వ వాడు ఎప్పుడు గెలవలేదు ప్రభ మీ మీద మా మీద కూడా గెలవలేడు ఎందుకంటే త్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చిన అన్నారు మీకు వదనాలు ఇది కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన వాగ్దానం అని మీరు మాకు బయలుపరిచినారు నేను దాన్ని బట్టి మీకు వదనాలి ఇదిగో సర్పంలోనే తెలియని దొక్కటక నేను మీకు అధికారం ఇచ్చిన ప్రభావ కేవలం లక్ష నలభై నాలుగు వేల వాగ్దానం దాన్ని బట్టి మీకు వదనాలైనా కాబట్టి మేము దేని విషయంలో అనుమానించకుండా భయపడకుండా సంపూర్ణమైన దృఢమైన నిశ్చేత కలిగి ముందు కొనసాగాల ఏ దయ్యాలు ఏ మంత్రశక్తులు మా జోలికి రావని మాకు తెలిసినైనా ఎందుకంటే మమ్మల్ని ముద్రించుకున్నారు మీరు కాబట్టి మమ్మల్ని సీల్ చేసుకున్నారు కాబట్టి ఎవడా సీల్ ఓపెన్ చేయలేడు ప్రభావ ఎవడు ఊడలోనికి రాలేకపోయింది ప్రభా అదే రీతిగా విమోచ దినం వరకు మమలి ఎవడు ముట్టలేడు అటువంటి గొప్ప గుంపులు మమ్మల్ని మీకు వందనాలు ఇది మేము చేసుకున్న గొప్పతనం ఏమీ కాదు ప్రభా ఇది కేవలం మీ యొక్క కృప దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అటువంటి సమృద్ధి కృప ఈ వాక్యం వింటున్న వాళ్ళకి ఆ సీలింగ్లకు వచ్చేలాగానే సహపడమని ఏసు క్రిస్ అని ప్రార్థనాం తండ్రి ఆమెన్ మన ప్రభున యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడేండను గాక ఆమెన్